idamam anagaatvam janam మత్వచం బ్రహ్మాండ భాధి భక్ భుంగకాడమణి తైలోక్య రక్షణిలోచన చతకంబుడమణి సౌద్యముదామణి కందామణి రూపిణీ ఘన కుజంగై గబుడా శ్రేయోదేవిఖామణిత్ గోపాీం క్షీర సముద్రగా తనయాము శ్రీరంగా శరీ ఫీభూత సమస్త వని యువకైకీపాక్షలబ్ విభవం బిల్హింద గంగా థౌ శ్రీలోక్య కుటంబి సరసి యావే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 తిరే కీరవ మాయావాది భుజంగ భంగ మస్తగ అవధూత పాపం తంపేకటాఖ్యకృమాత్మని భవయా సంసారానదాగత్యవంతి బోధామృతసే ప్రవృద్ధా ओ वेगतुल वेंकट देश गांधी and render that good of us. Thank <laughs> you. పరిపున్నులైన నాాయననకు నమస్కరించియే మధ్యనకొ బాధలవాది వియపాతాలందెంబుల కుతా సంగనన్న ప్రణామమ్ములాజే బంధి సదాగదులంగ వడియాడి రుక్ని కయ్యాణంబునకు గహాత్మం మెట్టిలినావో ఖదన ైములుై కొ సంగం ధనా మరెందు సుధము సంగమునల్ ఒక రుణుడు కదా సమస్తమైనటువంటి యొక్క దేవతలు అవన్నీ దేవేంద్రులతో సహా జయించి అమృతాన్ని తీసుకుపోయిన సందంగా ఆ కల్లేడే శ్రీకృష్ణ స్వామి వారు సమస్తమైనటువంటి యొక్క రాజులవన మందిని కూడా జయించి ఆ రుపుణ్యము వివాహము ఎనిమిది విధములని చెబుతూ ఉన్నారు బ్రాహ్మ రాజాపత్యము గాంధర్మము ఆసురము మొదలైనటువంటి యొక్క ఎనిమిది విధములు ఉన్నాయి వివాహములు అందులో ఈ యొక్క రాక్షస వివాహములనే అనేక రాజులు బంధువులా ఉండి ఉండగా తీసుకుని వెళ్లి వివాహం చేసుకునే యొక్క వివాహం అనవే దాన్ని రాక్షస వివాహం అంటారు ఆ ప్రచారంగా రాక్షసువాహంతో ఆ రుక్ణి అమ్మవారిని తీసుకుని పోయి వివాహం చేసుకున్నాడు సుమా అని చెప్పాట ఎవరో సుఖబ్రహ్మ మహారాజులకు అంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎవరో పరిచ్ఛన్ మహారాజు స్వామి యొక్క శిశువాళ్ళ యొక్క అవతరులున్నారే జరాసింహుడు సాణుడు దంతభక్తుడు మొదలైనటువంటి యొక్క చట్టానుచత్తులు మహారాజులు ఎవన్ మంది ఉన్నారు కదా వారిని ఎవన్ మంది జయించి సర్వేశ్వరుడు ఏ అనుకుని అమ్మవారిని వివాహం చేసుకున్నాడు ఆ కథయావంతో కూడా నాకు చెప్పవలసింది సవిస్తరంగా కళ్యాణత్మకుమైన విష్ణు కథలా కన్ని మొగ్గ వైకల్యుండెవ్వడు తృప్తుడవో ఆ విష్ణు కథలు నయ్యాయి కళ్యాణాత్మకుమైన కేవలము కూడా మంగళప్రదములట ఏవి ఏకమునందు పరమునందు కూడా సమస్తమైనటువంటి యొక్క మంగళము లేవడాయట అలాంటి యొక్క విస్తూ కసలున్నాయే తృప్తుడు ముద్ద కయ్యుండవుడు తృప్తుడవు అవి ఎంత విస్తూ ఉంటే ఎవడు తృప్తి పడతాడయ్యా అంటే ఎవరు తృప్తి పడరా అంటే మొత్త వయసు ఎవడో ఆ పాపరహితులైనటువంటి వారికేనట ఇప్పుడు అంతా తృప్తులే విష్ణు కథందు అంతా తృప్తులేనిక ఆ తృప్తులేందయా అంటే ఇప్పుడు దాని యోధులు అన్నారు ఏది అది కాకుండా ఉన్నటువంటి కథల ఎందుకు తృప్తి లేదు అనేకములైనటువంటి యొక్క నవలులు తెలుస్తే సరి అది నవలు లేలు నవలు స్త్రీధని సంద్రవణీయ ఉంది స్త్రీ దుశక్తిల యొక్క చరిత్రలు ధని ధనికుల యొక్క నాకులు ఉన్నారే పరమ నాస్తికులు హవాదులు జగత్తు కూడా మహీతు అంటూ ఉంటారట ఈ జగత్తు యావత్తు కూడా రాని చూటది స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్లే కలిగిపోతూ ఉంది ఈ చెడు ఒకడున్నాడా ఏం లేదు అని నాస్తిక వాదులు చేస్తూ ఉన్నారు అట్లాంటి ఉపన్యాసములు గాని చరిత్రలు గాని వాళ్ళు రాసిన గ్రంథములు వింటే ఎత్తివారి యొక్క మనస్సైనా కూడా చెల్లిపోతాడు అనేక హేతువాదులు హేతువులు చూస్తూ ఉంటారు వాళ్ళు ఆ కారణం చేత నా శ్రవణీయో నీ వెనగొడతా అన్నాడు ఇత ఏమవుతాయని భ్రతుడైపోతాడు జగత్తు యావత్తు కూడా ఈ ప్రకారంగా సర్వేశ్వరుడు యొక్క కదంటేనేమో మనస్సు స్వల్పం లేదు ఇదే వాళ్లేడే దీని మానవాళి యావత్తు కూడా సమస్త జనం యావత్తు కూడా ఈ సినిమాలకు వ్యక్తి యొక్క వీటికి పరిగెత్తుంది ఏ బలవంతుడే వెనక ఉంది నెత్తలతో పరిగెత్తు ఉన్నారు అంటే కారణం కామేక్ ఈ రజోగుణం అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఎందు విరుధించుంది ప్రతి వారి ఎందు ఆ సత్వగుణం ఏ మాత్రం కూడా లేదు కారణం చేత దీంట్లో నుంచి ఇద్దరు ముట్టారన్నారు ఎవరు కామయే శక్ోధము వీటి చేత ఈ జగత్ అవత్తు కూడా ఆ సరివేశ్వరికి అవసరం ఒక కాలేదు ఆ కథలన్న వాడన్నా ఏది ఇచ్చలేదు ఆ కారణం చేత ఈ కథలకు పెరిగితూ అన్నారు మరి హయో మొత్త వైకల్యం ఎవడు తృప్తుడు నువ్వు విధంగా గొప్పలవుతున్నో సాకల్యం నేర్పడు శ్రురోత్తమా రుక్కుణి కళ్యాణం యావత్తు కూడా అవిత్రంగా చెప్పవలసింది విరాలుది కుతూహలంగా ఉంది కనుక చెప్పవలసింది అడుగుతూ నాట భూషణములు చెషణములు మంగళత భూషణములు గరుదు గమను కథలున్నాయేత్రి అంటే భూషణములు చెవులకు చెవులకు ఈ అంతుదోళ్ళుగా భూషణములు కవేశ్వరుడు యొక్క కూడా కీర్తనములున్నాయే అవి విడుకే భూషణములట తోషణములు పండితులను ఆనందపరిచేవి అనేక జన్మ దువి తోషణములు అదే జన్మములైన విశేషులకు వంటి యొక్క పాపం లేవచ్చు కూడా రక్షాళన చేసేది మంగళోషణములు కలు పెద్ద కూడా మహాంగళం శుభప్రుతుములైనట ఆ ప్రొక్క కథలు పుడీ కళ్యాణం నాకు పరిస్థితి చెప్పవలసింది అని ఆ పరిశ్రమ మహారాజు అమ్ముతూ నాట అనురాదరిగిన శుభ్రణిన్నాడు పితుర్భాలు ఇష్టరున్నైనా క్రీస్తండను రాజున గోగో గుండెను బురం రాజధాన్యాను నచ్చి పరిపాల హేస్తు యొక్క రాజున్నాడే ఆ యుద్ధిస్తూ ఉన్నాట అయితే వారికి ఐదుగురు కుమారులు గడిగారట ఆ హేస్తు మహారాజులు ఐదుగురు కుమారులే గాని కుమార్తె లేదట అది పెద్ద కొరతగా ఉందట వారికి అట్నాల ప్రమేయం ఆయన లేవు కాబోలు ఐదుగురున్నప్పటికి కూతురు లేదే అనేక జిజ్ఞాసతో బడి కొట్టుకుంటూ ఉన్నాట ఇంతకాలం నువ్వు మనకి ఆ సోజే వార్త కలగలేదే అనేక బాధ చేత బాధపడుతూ ఉన్నాట సభలో కూర్చుని అంటే సమయం నందు ఒక మహారు స్వభావం బ్రహ్మవిదుడు లేచి రాజా నువ్వు బాధపడవలసినటువంటి పని లేదయ్యా వారు వాసములు చేసినట్లయితే మాట తెలుగుదయా అని చెప్పి ఆ వ్రతాన్ని కూడా ఉపదేశించి వెళ్ళే ఆటూ కూడా ఆరోపించాడు వ్రతాన్ని మహత్తరమైనటువంటి నీరుతో భక్తితో భక్తి విశ్వాసములతో చాలా పూజ పూజ యావత్తు కూడా చేస్తూ నాట జగరీ ఇచ్చురన్నదే ఒకనాటి రాజ్య సమయం సాక్షాత్కరించింది విధి సంక్రాంతి విశ్వమోహరుడై నటిస్తు పానలంబాత్మ జగద కరుణారంబుతోడ ప్రాపచారముల్రికింపకయ వరంబుల సంగ గల క్షమాపూర్తితో కాంతిడా విమల సౌరభమాలతోడ కమల నిలయ విరుద్ధే శు కలను దోషే ందట్రా అంటే ఇది శూలి చక్రాతి విభవంపై కదా కంటి తూముతో సమస్తం లేశ్వర్యము ఆ సంగతి ఆ ఛుతేనేటాడ విశ్ణమో కూడా మోహింపు చేస్తున్నటువంటి సల్ేశ్వరులు కూడా ఊహించినటువంటి వారిని శక్తి జరుగుతానికి వారించుకులనే అగ్గోత్రాన్ని సల్లాసుకు జలమట ఇది మేఘూతో సమానమట ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క సొన్న ప్రయా భక్తుల యొక్క అపచారముల్ని చేసినప్పుడు దిన్ని కేవలం కొత్త స్వరూపిణి గురుక కనపడవట ఒకటి కరుణ మాత్రం స్వతయము కాదు జగత్తులు కావద్దు కూడా తల్లి దొరుక దోషములు కావద్దు కూడా కనపడవటోటూ రూడా సమస్తమైనటువంటి యొక్క పుష్పమాన్యములతో యొక్క చల్ల ఎందు సాక్షాత్కరి జగదీశ్వరి కనుపడిన శ్రీదేవి కలిసి తల్లి యొక్కనే కదా జగత్తులు యావచ్చు కూడా సృష్టిస్తున్న లైన్పోతూ ఉన్నాయి సాక్షాత్కరించావునా త్వరతే ఉంది కనుక అనుగ్రహించవలసింది నాటే రాజా నీ యొక్క భక్తిని సంతోషించాను కనుక నీ గర్భవాసులను పుట్టుపోతూ ఉన్నాన అనే వరకు మహతానందం చెందిన ఆట తెల్లవారింది వెంటనే లేకుండా ఉందట మహత్తరంగా పెరిగిపోతూ ఉంది మహతానందం చుదుతూ ఉన్నాడు కానీ పుట్టినరోజుని వేల గోజులు దానం చేసే ఆట పేరు తెచ్చిన రోజుని వెళ్లి రఘులు ఇచ్చాడట బ్రహ్మయ్యుధులకి ఈ ప్రకారంగా తెలుసు ఏది చేసే ఊరుగా సాక్షాత్ ఈ లక్ష్యం అక్కడే అవతరించింది ఇది ఏం దొరుకుంటది పెరిగి నా